ఈ హారతులు ఇల్లు దే డోంట్ కేర్ మర్చిపోయి ఇప్పుడు రామాయణం ప్రవచనం చేసి వాడు ప్రవచనం తక్కువ హారతులు ఎక్కువ ఉంటాయి ప్రతి అడుక్కి హారతి అదుగో హనుమంతుడు గెంజేరెడ్డి హారతి పవర్ కాయలు కొట్టేసాను హారతి ఇచ్చేసుకోండి దే డోంట్ గెట్ ఇన్ ఆల్ దాట్ వర నేను ఇలాంటివి వేయం నేను ఉడిగా ఇక్కడ కూర్చునేదో పాఠం చెప్పేసి నా దగారే వాళ్ళు చాలా ప్రేమగా తింటారు ఈ కథంతా ఎందుకు చెప్తున్నట్టు నేను అంటే ఎ థింకింగ్ పర్సన్ వయస్సుతో సంబంధం లేదు ఎ థింకింగ్ పర్సన్ వాడు డివిజన్ని ఎన్నడూ యాక్సెప్ట్ చేయలేదు అండ్ అద్వైతము ద వన్నెస్ అనేది ఎ థింకింగ్ పర్సన్కి ఎప్పుడూ అట్రాక్టివ్గానే ఉంటుంది ఎందుకంటే లోతులోకి వెళ్తే మీకు డివిజన్ అన్నది ఇట్ లూజెస్ ఇట్స్ వాల్యూ ఇట్ బికమ్స్ లూసెన్స్ ఓన్లీ వన్నెస్ ఈస్ ద ట్రూత్ ఎవరినైనా అడుగు చూడండి దీనికోసం కులం మతం వర్గం ఇవేమీ సంబంధం లేదు ఎవరన్నా అడిగి చూడండి బుద్ధిమంతుడైన వాడు వన్ఎస్కి ఓటేస్తాడు డివిజన్కి ఓటే అన్నడు వేడు బుద్ధిమంతుడి యొక్క కాబట్టి ద్వైతము అపాత రమణీయంగా ఉంటుంది చూడడానికి చాలా రమణీయంగా మంచిది పురశ్చక్రే ఇతి ప్రకృత్య పురస్పురుష ఆవిషత్ ఇది బృహదారుణ్య ఉపనిషత్తులో ఈ ప్రవేశ శృతి విధంగా ఉన్నది పురశ్చక్రే పురహ అంటే బహువచనం పూహ్ పురౌ పుర స్త్రీలింగ శబ్దం రేఫాంత స్త్రీలింగ శబ్దం పురం పురౌ పురహ అది శబ్దం సో పురహ చక్రే అంటే పురములను నిర్మాణము చేశను పురం అంటే ఏమిటండి వేదాంతంలో పురం అంటే ఏమిటి ఇది పురం పురం నవద్వారం నవద్వారే పురే దేహి నైవ కున్న కారయన్ మీరు విన్నారా ఈ శ్లోకం భగవద్గీత శ్లోకం సో సన్ మనస సన్యస్య ఏదో శ్లోకం సో నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న ఇది పురం పురము పుర అంటే ఏకవచనం కాదండి మీరు అది అర్థం చేసుకోవాలి అష్టాచక్ర నవద్వార దేవానాం పూర యోధ్య పూహు అంటే పూరము అష్టాచక్ర నవద్వార ఎనిమిది చక్రాలు తొమ్మిది ద్వారములు దేవానాం పూహు దేవతలందరూ ఉంటారు ఇక్కడ అయోధ్య ఇది అయోధ్య కూడా పైగా యోధ్యం అయోధ్య ఇది వేదవంతరం కాబట్టి ఇది పురము ఇటువంటి బహువచనం ద్వితీయ బహువచనం పుర ద్వితీయ బహువచనం అంచేతనే మీకు అది స్త్రీలింగ శబ్దం అంచేతనే నకారం కనపడదు తస్మాత్ శిశోనః పుంసి నకారం పుంలింగంలోనే ఉంటుంది ఎనీవే సో పురములను నిర్మాణము చేశను ఎవరు ఈశ్వరుడు పురములంటే ఈ దేహములన్నింటినీ నిర్మాణము చేశాను అని మొదలుపెట్టారు ఇది ప్రకృతిగా పురపురుష ఆవిషత్ పురుష అంటే పరమేశ్వరుడు పూర్ణ పరమేశ్వర ఆయనకి పురుష అంటారు పురుష సూక్తం విన్నారుగా మీరు పురుషుడు సూక్తం అంటే ఏమిటనుకుంటున్నారు నీ సూక్తం నా సూక్తం కాదు ఈశ్వరుని యొక్క సూక్తం పురుషుడంటే ఈశ్వరుడు అని అర్థం పూర్ణ పరమేశ్వరుడు ఆయన పురుషుడు ఈ పురములను నిర్మాణం చేశను అని మొదలుపెట్టి పురహ ఆవిశత్ ఆ పురములను ప్రవేశ ఆవిషతు అంటే ప్రావిశతు అని అర్థం ప్రవేశించను కాబట్టి ఈ పురము నిర్మాణం చేసింది దేవుడు దాంట్లో ప్రవేశించిన వాడు కూడా దేవుడే ూపం ప్రతి రూపోబూ తదస్య రూపం ప్రతి కక్షణాయా ఇది కఠోపనిషత్తు ఇది బృహదారి నిగంలో ఉంది కఠంలో కూడా ఉంది నేను కఠం ఉన్నాను బృహదార నిగంలో కూడా ఉంది ఇది కూడా చాలా ఇంట్రెస్ట్ రూపం రూపం ప్రతి రూపో బూవ ఇది నేను చెప్తా చూడండి మన ఎలక్ట్రిసిటీ వచ్చింది ఫ్యాన్లో దూరి ఫ్యాన్ అయింది ట్యూబ్ లైట్లో దూరి ట్యూబ్ లైట్ అయింది ట్యూబ్లా ఉండే లైట్ అయింది బల్బులో దూరి బల్బు లైట్ అయింది టీవీలో దూరి సినిమా అయింది థియేటర్లో దూరి హీటింగ్ అయింది కూలర్లో దూరి కూలింగ్ అయింది రూపం రూపం ప్రతి రూపం అది ఎలా ఉంటే దాన్ని తగ్గట్ అవుతుంది అది ఇప్పుడు ఎన్నున్నాయి నేను చెప్పిన గ్యాడ్జెట్స్ ఎన్నున్నాయి అరడవనున్నాయి కాబట్టి అరడదున గ్యాడ్జెట్స్ ఉన్నా వాటిల్లో ఉన్నది ఒక్కటే అదేమిటండి మరి రూపాలు అరడదులున్నా అదే మరి ఆ రూపాల్లో ప్రవేశిస్తూ ఆ రూపాలకి తగ్గట్టుగా అయిపోతూ ఉంటుంది అది దాంతో మనకి భిన్న భిన్నాలుగా భాషిస్తుంది హీటరు డిఫరెంట్ ఫ్రమ్ కూలర్ అని అనిపిస్తుంది ఎందుకని హీటర్లో ఎలక్ట్రిసిటీ హీట్ అయి కూర్చుంది కూలర్లో ఎలక్ట్రిసిటీ కూల్ అయి కూర్చుంది కాబట్టి కోల్డ్నెస్ అయి కూర్చుంది దాని ఆ ఉపాధిని బట్టి అలా తయారైపోయింది దాంతో హీటింగ్ వేరు కూలింగ్ వేరు కాబట్టి హీటర్ వేరు కూలర్ వేరు కాబట్టి హీటర్లో ఉన్నది వేరు కూలర్లో ఉన్నది వేరు అన్నాడే పప్పులో కాలు వేశాడు వాడికి తత్వం తెలియదంటే ఏకస్థ సర్వభూతాంతరాత్మ సుసాక్షి చేత కేవలం నిర్గుణశ్చ కాబట్టి సో అది మంత్రం రూపం రూపం ప్రతి రూపో బూవ రూపాలు మారీ కొలది ఆ రూపాలకి తగ్గట్టుగా ఆయన ప్రతిరూపుడైపోయినాడు రూపం రూపం అంటే ఉపాధిభూతం దేహం రూపం అంటే ఉపాధిభూతమైన దేహము కుక్క దేహము దాంట్లో కుక్కలాంటి చైతన్యమైపోయాడు మనిషి దేహము మనిషిలాంటి చైతన్యమైపోయాడు ఇక్కడ కుక్క దేహానికి తేడా మనిషి దేహానికి తేడా వాటిలో ఉన్న చైతన్యం ఒక్కటే ప్రతిరూపో బువ అం తర్వాత ప్రతిబింబం అయిపోయాడు కుక్కలో ఉన్న చైతన్యము నే దాంట్లో ఉన్న నేను కుక్క యొక్క నేనులా ఉంటుంది మనిషిలోని నేను మనిషి యొక్క నేనులా ఉంటుంది ప్రతిబింబంలో మార్పులు ఉంటాయి ప్రతి రూపో అంటే ప్రతిబింబో బబువ అయితే సదస్య రూపం ప్రతిచక్షణాయ సో ఈ రూపము అంటే ఈ పరమాత్మ యొక్క ఆ ప్రతిబింబం ఏదైతే కలదో ఆ ప్రతిబింబం ఏదైతే కలదో మీరు ఆ ప్రతిబింబాన్ని పట్టుకుంటే ప్రతిచక్షణాయ ఆ పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం ఇది తెలుస్తుంది ఈశ్వరుణ్ణి వెతకాలంటే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈశ్వరుణ్ణి చెప్పమంటే మీ థాట్ ఎక్కడి నుంచి ఉపయిస్తోందో తెలుసుకో అదే ఈశ్వరుడు అవుతుందని చెప్పి కాబట్టి నువ్వు ఆ ప్రతిబింబాన్ని చూసి అదే సత్యం అనుకోకు ప్రతిబింబం పరిచ్ఛిన్నంగా ఉంటుంది భిన్నంగా ఉంటుంది కాబట్టి పరిచ్ఛేదము భేదము సత్యము అని అనుకోకు ఆ ప్రతిబింబము దాన్ని కొట్టుకో ప్రతిచక్షణాయ ఇట్ ఈస్ మెంట్ ఫర్ చతుర్థి ఇట్ ఈస్ మెంట్ ఫర్ అండర్స్టాండింగ్ ది రియాలిటీ చంద్రుణ్ణి చంద్రుడి యొక్క తత్వాన్ని తెలుసుకుందుకు ప్రతిబింబం సహకరిస్తుంది ఇప్పుడు నేళ్ళలోకి చూశాను నేను నీళ్ళలోకి చూస్తే చంద్రుడి యొక్క ప్రతిబింబం కనపడతాం కనపడితే మీకు మామూలుగా నేలలో చూస్తే గట్టి మీద ఉండే చెట్లన్నీ నీళ్లలో తల్లచంద్రులుగా కనపడతాయి ఆ నీళ్ళలో కనపడే చెట్లు నీళ్ళలో కనపడే చంద్రుని యొక్క ప్రతిబింబము వెంటనే దాన్ని చూసి మీరేం చేయాలి తల పైకెత్తి ఆ చెట్లని అసలైన చెట్లని అసలైన చంద్రుల్ని చూడాలి అందుకోసం అవి అక్కడ దాని ప్రయోజనం అది ప్రయోజనం అంటే మీకు కొంత ప్రయోజనం సిద్ధిస్తుంది అలాగా దృష్టాంతం అదేవిధంగా మీల్లో ఉండే చైతన్య ప్రతిబింబం చూసి ఈ చైతన్య ప్రతిబింబం ప్రసరం ఉంది కాబట్టి ఇదే సత్యం అనుకుంటే ఉపయోగమే ఉంది ఎస్ అది తప్పు ఇది భిన్నము ఇది అల్పము భిన్నము మిగతా వాటికంటే భిన్నము తప్పు ప్రతిబింబాన్ని చూసి నువ్వు సత్యాన్ని పట్టుకోలేవు ఈ ప్రతిబింబమునకు కరస్పాండింగ్ బింబం ఉంటుంది ఈ చైతన్యం ఎక్కడి నుంచి ఆవిర్భవ ఈ పరిచ్ఛ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకో అది పరమాత్మ అని అలాగా ఆ మంత్రం చెప్తోంది సర్వాణి రూపాన్ని విచిత్రధీర నామాని కృత్వాస్తే ఇది పురుష ఈ మంత్రాలన్నీ చాలా మళ్ళీ బృహదాన్ని కైత్రియ తైత్రీ ఆరణ్యకం అంటే పురుషుడు చూపుతమే నేను తైత్రీయ ఆరణ్యకల్లో ఉంది పురుషుడు చూపుతా సో వివే ధీర అంటే వివేకము గలవాడు నేను చెప్పినటువంటి బుద్ధిమంతులని యంగ్ పీపుల్ చాలా బుద్ధిమంతులుగా ఉంటారన్నాను వాడు ధీరుడు అంటే ప్రతిదానికి రూడు బసన్న తలకాయ ఊపివాడు ధీరుడు కాదు తలకాయ ఊపివాడు ధీరుడు కాదు ఆలోచించేవాడు ధీరుడు ధీయం రాతి ఇది ధీర బుద్ధిని సద్వినియోగం చేసేవాడు ధీరుడు వాడు ఏం చేస్తాడు సర్వాన్ని రూపాన్ని విచిత్ర రూపం ఉంటుంది ఆ రూపాన్ని వాడు ఏం చేస్తాడంటే ఓహో మంత్రాలకి అర్థం అంటే కొంచెం కాశీస్ట్గానే చెప్పాల్సి నేను ఏ పుస్తకంలో చూసుకుంటే మనకి తేలిపోతుంది ఓకే సర్వజ్ఞుడు ఏ పరమాత్మ సకల రూపములను సృష్టించి పేర్లను పెట్టి వాటి ద్వారా పలుకుతో ఉండును అని చెప్పారు అది అలాగే సర్వాణి రూపాన్ని విచిత్య విచిత్య అంటే ఉత్పాద్య ధీర అంటే బుద్ధి ఎందు చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి పరమాత్మ అని అర్థం అలా తీసుకోండి పరమాత్మ ధీర అంటే పరమాత్మ రూపములనన్నిటినీ ఉత్పాద్యా సృష్టించాడు ఈ రూపాలనన్నిటినీ సృష్టించాడు సర్వాణ రూపాన్ని విచిత్ర అడిగి పేర్లు పెట్టాడు నామాని కృత్వ రూపాన్ని సృష్టించి దానికో పేరు పెట్టాడు ఈ రూపాన్ని సృష్టించి దీనికి మనిషి అని పేరు పెట్టాడు ఇంకో రూపాన్ని సృష్టించి దానికి కుక్క అని పేరు పెట్టాడు మరో రూపాన్ని సృష్టించి దానికి ఇంకో పేరు పెట్టాడు కోకిల పేరు పెట్టాడు ఇలా పేర్లు పెట్టాడు పెట్టి ఆ రూపముల ద్వారా పలుకుతూ ఉన్నాడు అభివర్ధన పలుకుతూ ఉన్నాడు చైత్రమాసం వచ్చిందంటే మీ చుట్టూ ఏమైనా చెట్లు ఉంటే మీకు తెలుస్తుంది చెట్లు లేకపోతే ఏం లేదు చైత్రమాసం వస్తే ఏదైనా నాలుగు చెట్లు ఉంటే కూని కోకిల యొక్క కుహు రామం అగో ఆ రూపాన్ని చేసి ఆ రూపంలో కూర్చుని దానికి ఒక పేరు పెట్టాడు కోకిలా అని పేరు పెట్టి ఆ రూపంలో కూర్చుని పలుకుతున్నాడు కుహు అని పలుకుతున్నాడు కాకి రూపం చేసి ఆ కాకి రూపంలో కూర్చుని కా అని పలుకుతున్నాడు అభివదను ఎదా ఉన్నాడు కూర్చుని ఉన్నాడు ఆస్టే పలుకుతూ ఉన్నాడు అభివదను యదాస్తే ఎత్ అంటే యహ అని అర్థం యహ అంటే ఏ పరమాత్మ యహ ధీర అభివదన్ ఆస్యే పలుకుతూ ఉన్నాడు తెలుగు పుష్కంలో అలాగే రసంగా ధీర అంటే సర్వజ్ఞుడని అర్థం ఉండదు ధీర అంటే సర్వము తెలుసున్నవాడు అని అర్థం సర్వజ్ఞుడుగు ఎత్తు అని ఉంది కదా ఎత్తుకి అర్థం యహ అంటే ఏ పరమాత్మ ఏ పరమాత్మ అక్కడి నుంచి వచ్చింది ఎత్తు నుంచి వచ్చింది సర్వజ్ఞుడు ఏ పరమాత్మ సకల రూపములను సృష్టించి అంటే సర్వాణి రూపాన్ని విచిత్య అంటే సకల రూపములను సృష్టించి నామానికృత్వ అంటే పేర్లను పెట్టి వాటి ద్వారా పలుకుతూ ఉండును అని ఎగ్జాక్ట్గా నేను కాషస్గా ట్రాన్స్లేట్ చేశాను కాబట్టి కుక్కలో ప్రవేశించాడు ప్రవేశించి పలుకుతున్నాడు భో భో అని పలుకుతున్నాడు అలా పలుకుతూ ఉన్నాడు మిమ్మల్ని ప్రేమించి వ్యక్తిలో ప్రవేశించి మీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు మిమ్మల్ని ద్వేషించి వ్యక్తిలో ప్రవేశించి మిమ్మల్ని తిప్పుతున్నాడు దేవుడు ఈశ్వరుడు అందరి రూపం అందరిలో ఉండి అలాగే తిప్పుతున్నాడు ఈశ్వరుడు తప్ప వేరే ఏమి లేవుడు లేడు ఇది సహస్రశోమంత్రవాదా సృష్టికర్తురేవా అసంసారిణ శరీరప్రవేశం దర్శయంతిమ వేదంలో ఎన్ని శాఖలుంటే అన్ని శాఖలలోను ఎన్ని శాఖలుంటే అన్నిశాఖ పురశ్చక్రే పురస్పురుషావిష ఋగ్వేదం రూపం రూపం ప్రతి రూపో యజుర్వేదం సర్వాణి రూపాన్ని విచిత్రధీర ఇంకో వేదం ఇంకా అలాగా మీరు చూసుకొని చాలా వేదాలున్నాయి ఎన్ని శాఖలు ఉంటే శాఖల్లో మంత్రవాద అంటే మంత్రవాక్యములు ఒకటే రెండ ఒకటే రెండ సహస్రశాఖ వేలాది మంత్రవాక్యమని చెప్తున్నాయి ఏం చెప్తున్నాయి సృష్టికర్తు అసంసారిణ ఏవా శరీర ప్రవేశం దర్శయంతి ఈ దేహంలో ప్రవేశించేటువంటి ఒకడు ఆ ప్రవేశించిన వాడు ఈ దేహాలను సృష్టించిన వాడే దేహంలో ప్రవేశించాడు ఇల్లు కట్టుకున్న వాడే ఇంట్లో ప్రవేశించాడు సాధారణంగా ఇల్లు కట్టుకుని అద్దెకిస్తారు ఇక్కడ ఇల్లు కట్టుకున్నవాడే ఇంట్లో ప్రవేశించాడు ఇల్లు అద్దెకివ్వడం కోసమే ఇల్లు కడతారు లోకంలో అనేక అద్దెకిచ్చి వాడు అద్దె సరికాయిస్తాడో ఏదో బిల్లు మనిషి దుఃఖించడానికి అనేక హేతులు సో మొత్తానికి ఇక్కడ ఆ లేదు ఇక్కడ ఇల్లుక దేహమును నిర్మించినవాడే వాడే ఆ దేహంలో ప్రవేశిస్తాడు నిర్మించిన వాడు ఎవడు సృష్టికర్త అంటే నిర్మించిన వాడు ఎవడు వాడు సంసారీయా అసంసారియా అసంసారి మరి అ సంసారి నిర్మించి ప్రవేశిస్తే ఎవడుంటాడు ఇప్పుడు ఇప్పుడు ఉన్నవాడెవడు సంసారి అనే అసంసారి నిర్మించి ప్రవేశిస్తే ఇప్పుడు అసంసారి ఉండాలి కానీ సంసారి ఎక్కడుంటాడు సంసారం ఉండడు అక్కడ తాడు పారేశారు అలా పాత తాడు ఒకటి విసిరేశారు ఇప్పుడు అక్కడ ఏముంటుంది పాత తాడు ఉంటుంది సర్పం ఉండదు ఇంకా మరి వీళ్ళు వీడు సర్పం చూశాడంటే మన అంత బుద్ధిమంతుడు వీడు అది సంగతి వీడు అజ్ఞాని అని అర్థం అజ్ఞానసే జో హుతాహే ఓ అసలు మీద హీ హుతాహ్ కాబట్టి వీడు అజ్ఞానం చేత సంసారిగా కనిపిస్తాడు అంతే తప్ప ఉన్నది అసంసారీయే కాబట్టి మీరు సంసారీయా అసంసారీయా మీరు ఆలోచించి ఏం సంసారీయా అసంసారీ సంసారి అనుకున్నంతసేపు సంసారి అనుకోవడం మానేస్తే అసంసారీ కాబట్టి మాను మానుకరు బంధమే ఆయో అని ఋషి కృష్ణలో వాక్యం ఉంటుంది మాని మాని మాని ఈ ప్రత్యయానికి కర్ అని మాని అంటే మాన్కర్ మాని మాని అంటే మాన్కర్ మాన్కర్ బంధమే ఆయో అంటే బంధమే అతా హై అని హిందీ సో అదేమిటి నేను నేను ఒక నాకు పిల్లలు ఉన్నారు నాకు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు నా నెత్తి మీద బోల్ అంత భారం ఉన్నది అంటే అంతే వెంటనే ఇంకా నెత్తి ఇలా అయిపోతుంది అంతే పైకి లేవదు యద్భావం తద్భావం మా మా అబ్బాయి యూనివర్సిటీలో చదువుతున్నాడు డిగ్రీ చదువుతున్నాడు బీటెక్ బీటెక్ కంటే చాలా కఠినమైన సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అదేంటి ఏమి కాదు కాబట్టి నేను చాలా బరువు మోసేస్తున్నాను అని పెరగదు వీడేం మోస్తున్నారండి వీడేం మోయట్లేదు వాడు చదువుకునే వాడికి బరువు అని వాడు చదువుకుంటూ ఉంటాడు వీడిగా బరువు నేను ఫీజు కట్టేస్తున్నాను బోళ్ళకి డబ్బు కట్టేస్తున్నాను ఏం కడుతున్నా డబ్బు వీడిగా ఆ డబ్బు ఎలా వస్తుందో అలా పోతుంది వీడేం మూట కట్టింది పోవాలి మంచిది మంచి పనికి వెళ్తుంది వాడు పేసవుతాడో పేసవ్వడో వీడి కింద విధంగా ఆ ఈశ్వరుడు దాన్ని నిర్ణయిస్తాడు కానీ నేను సంసారిని అని అనుకుని సంసారాన్ని అనుభవిస్తూ ఉంటాడు సపోజ్ సంసారం గలత్ అని వీడు తెలుసుకుని అసంసారిగా నిలబడ్డాడనుకోండి అసంగంగా ఏమవుతాడు అసంసారి అవుతాడు కాబట్టి సంసారి ప్రవేశించలేదు సంసారే ప్రవేశించాడు ఆ సంసారికి ఆ అజ్ఞానం అడ్డొచ్చింది దాంతో సంసారిలా కనపడుతున్నారు త్రాహ్మణ వాద ఈ పైనవన్నీ మంత్రవాక్యాలు బాధ అంటే వాక్యం ఇప్పుడు బ్రాహ్మణ వాక్యాలు పూజిస్తున్నారు అవి కూడా అలాగే చెప్తున్నాయి తత్ సృష్వా తదేవాదిశత్ ఇది తైతి ఉపనిషత్తు ఆ జగత్తులు సృష్టించి ఆ జగత్తులే ఈశ్వరుడు ప్రవేశించరు స ఏతమేవ సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రాపజ్యత సీమా అంటే కేశమో అనర్థం ఇది ఐత్రయోపనిషత్తు ఋగ్వేదో కేశమో అనర్థం సీమా అంటే కేశము అంచేతనే సీమాంత అది సీమాంత సీమాంతః అవ్వాల్సింది శకంధ్వాదిషు పరూపం వాచ్యం అనే వాటికి తచ్చకే అని ఉంది శకంధ్వాదిషు శకా అంధు శకంధు కర్కంధు కర్కా అంధు కర్కంధు పతంజలి పతంజలి పతంజలి టీ పోతుంది అక్కడ టీకి పరూపం పరూపం వస్తుంది అక్కడే ఇచ్చారు సీమంత సీమా సీమా అంతః కలిపితే అవ్వాలి సీమాంత అవ్వాలి కానీ సీమంత అవుతుంది అది టీకి లోపం వస్తుంది పరూపం వస్తుంది సీమా అంతః సీమన్ అంతః సీమన్ సీమానం విధానం కదా నకారాంత సింతం అన్ను పోయి అంతః సీమంత సీమంతము అంటారు పాపట తెలుగులో పాపట అని ఈ పాపట అంటే ఏమిటి పాపట అంటే ఏమిటి మీరు కేశాలని ఇలా కేశాలని ఇలా పట్టుకున్నారనుకోండి పాపట ఈ పాపటకి ఆ స్త్రీలే కానకన్నా పురుషులు కూడా పాపట తీసుకుంటారు ఓ స్వామికి తెలుసు నాకు ఆయన అర్థం కూర్చుని చక్కగా ఒకటి ఒక జువ్వేలో ఒకటి పట్టుకుని దానికి కొంత లేసలైనా నూనె రాసి జాగ్రత్తగా పాపట తీసుకుని పెట్టుకున్నారు కాబట్టి దీనికోసం పురుషుడే కాదు స్త్రీలే కానకన్నా పాపట వాళ్ళకే ఇలా ఉండొచ్చు పాపట ఇప్పుడు పాపట అంటే ఏమిటండి కేశము పాపట అవ్వదు కేశములు ఎలా పట్టుకున్నారనుకోండి అది పాపట అవ్వదు కేశము యొక్క అంతము అంతమండి ఈ అంతం కాదు ఈ అంతం ఈ అంతం చూడాలి ఈ అంతం ఇక్కడ ఉంది అంతం ఈ అంతం కాదు తెలక్కి చేతి అంతం కాదు ఇక్కడ ఈ అంతం ఈ అంతం చూస్తే ఏమవుతుంది మీకు ఆ పాపట తెల్లగా కనపడుతుంది అది కేశము యొక్క అంతం అక్కడ చిల్లు చేసుకుని లోపల ప్రవేశించేట అని కథ సో ఏతమేవ సీమానం విధార్య ఏతయా ద్వారా ప్రాపద్యత ఈ పాపట ద్వారా ప్రవేశించడం తెలుగులో ఏం అక్కడ అలాగే రసమా జాత ఏతయ ద్వార ఏట అంటే ఏషయ ఏతయ దీని ద్వారా ఇది అంటే పాపట ఆ జగత్తును సృష్టి ఆ పరమాత్మ ఈ పాపటనే ఈ ద్వారము గుండా ప్రవేశించను ఆ పరమాత్మ ఈ పాపటనే ఈ పాపట అనే అనమాట అనే ఈ ద్వారము ప్రవేశించను మెచ్చగా ఉన్న తర్వాత ముదురుతుంది అయినా ఎంత ముదిరినా ఇంకా మెచ్చగానే ఉంటుంది పాపట్రహ్మరంధ్రం కూడా ప్రవేశించను అని అంత డైరెక్ట్గా చెప్పలేదు ఈ సందర్భంలో ఉడికే కేశము యొక్క మొదల ద్వారా ప్రవేశించను బ్రహ్మరంధ్రం అని అన్నా అనొచ్చు సేజం దేవతా కుమాస్తిశ్రో దేవతా అనేన జీవేనాత్మనా అనుప్రవిశ్యా ఇది సరే తెలుసుకొనే ఉంది చాంద్రోపనిషత్తులో అది సో సేయం దేవత సా ఇయందేవత అంటే ఆ ఈ దేవత అంటే సద్దేవత సద్దేవత ఆ ఈ దేవత అంటే సద్దేవత అదిగో ఆయి సద్దేవత సేయం దేవత ఈ సద్దేవ సద్దేవత అంటే పరమాత్మనర్థం సత్ ఈ సద్దేవత ఏం చేసింది ఇమాస్తిష్ణో దేవత ఈ మూడు దేవతలని ప్రవేశించింది ఏ రకంగా ప్రవేశించింది మూడు దేవతలు అంటే తేజోబర్ణములు తేజస్ అప్తు అన్నం చాంద్రోగ్య ప్రక్రియ త్రిగుత్కరణ ప్రక్రియ ఆ ప్రక్రియ తెలుసుంటే వాక్యం స్పష్టంగా తెలుస్తుంది ఈ తేజోబర్ణములను ప్రవేశించి ఈ తేజోబర్ణములను సృష్టించింది సృష్టించి తర్వాత ప్రవేశించింది అణు ప్రవేశ అంటే పశ్చాత్ సృష్టించిన తర్వాత ప్రవేశించింది ఎలా ప్రవేశించింది ఆత్మన రూపముగా ఆ రూపముగా ప్రవేశించింది ఇప్పుడు ఏ రూపముగా ప్రవేశించి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో ప్రవేశించింది ఏ రూపముగా ప్రవేశించింది మెకానికల్ ఎనర్జీ రూపంగా ప్రవేశించింది హీటర్లో హీటింగ్ రూపంగా ప్రవేశించింది అదేవిధంగా ఈ పరమాత్మ ఈ దేహములను నిర్మాణం చేసి పేడోబన్నముల ద్వారా వాటి ఎందు ప్రవేశించాడు ఏ రూపముగా ప్రవేశించాడు జీవేన ఆత్మన అను ప్రవేశ్య జీవరూపముగా ప్రవేశించాడు జీవేన ఇతంభూత లక్షణే తృతీయ ఈ విధంగా ప్రవేశించి ఈ లక్షణంతో ప్రవేశించాడు అని చెప్పడానికి తృతీయ విభక్తి వాడతారు జీవుడు అనే రూపముగా ప్రవేశించాడు అంటే జీవుడు జీవుడు అంటే జీవ ప్రాణధారణే అది ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో ప్రవేశించింది ప్రవేశ ఎలా ప్రవేశించింది మెకానికల్ ఎనర్జీ రూపంగా ప్రవేశించింది ఆ పరమాత్మ చైతన్యం ఈ దేహంలో ప్రవేశించింది ఎలా ప్రవేశించింది ప్రాణధారణ రూపంగా ప్రవేశించింది ప్రాణ ఇంద్రియములు ఇంద్రియములను నిలబెట్టుట వాటికి ఫంక్షన్స్ని అవకా ఫంక్షన్స్ని అనుగ్రహించుట కంటికి చూపును ఇచ్చుట చెవికి వినికిడిని ఇచ్చుట అది జీవాంటే ఆ రూపంగా ప్రవేశించింది ఎలక్ట్రిసిటీ ప్రవేశించినట్టే చెప్పుకో అని చాంద్రోగ్య స్మృతి చెప్తోంది ఏష సర్వే భూతూ గూఢోత్మాన ప్రకాశతే అది గూఢ ఆత్మా గూఢ ఆత్మ అన్నప్పుడు అక్కడ ఓ అది ఆర్ష ప్రయోగం అక్కడ ఓ వచ్చింది ఓ రాకూడదు గూఢ ఆత్మ అని ఉండాలి గూఢస్ ఆత్మ అని ఉంటుంది అదోరో రప్పులుతాదప్పులుతేదో అక్కడ సూత్రాన్ని బట్టేదో హర్షించా అది లేకుండా వచ్చింది అక్కడ అది వైదిక ప్రయోగం అది ఆత్మ ఈ పరమాత్మ ఆత్మ అంటే పరమాత్మ వీడు గూఢంగా ఉన్నాడు రహస్యంగా ఉన్నాడు మీరు ఎలక్ట్రిసిటీ వైర్లో ఉంది గూఢంగా ఉందా ఓపెన్గా ఉందా ూఢంగా ఉంది మీరు వెళ్ళి బయలు పట్టుకుంటే ఏమవుతుంది షాక్ పడుతుంది ఒకప్పుడు హీటు గూఢంగా ఉంటుంది హీటు హీటు గూఢంగా ఉంటుంది ఏదో అట్ల ఏదో కాల్చిన అట్ల కాడ ఎలా ఉంటుంది అది వికూ కానీ మీరు వెళ్ళి చేయి పెడితే చే కాల్పిస్తుంది గూఢ అలాగే ఆత్మ గూఢంగా ఉంటుంది ఈ దేహంలో గూఢంగా ఉంటుంది నేను టొరాంటోలో వెళ్తున్నా తొరాంటో జనవరిలో వెళ్ళివండి టొరాంటో నార్ పోల్కి వెళ్ళినట్టు ఉండిది గ్లోవ్స్ వేసుకుంటారు అందరం ఏం గ్లోవ్లో జీలో పెట్టుకుంటే వాడు వేసుకుందాం లేదు వేసుకున్నప్పుడు వేసుకుంటాం లేనప్పుడు లేదు వేసుకుంటే మంచిది ఒకప్పుడు ఎవడో చూసాడు నా చేతికి గ్లోవ్స్ లేవు ఒక చేతికి ఉంది ఇంకో చేతికి గ్లోవ్ లేదు లోపల పెట్టడానికి కోటి జేబు లోపల పెట్టే ఇంకో గ్లోవ్ ఎందుకంటే గ్లోవ్ వేయలేదు ఎందుకంటే గ్లోవ్స్ పెట్టుకుంటే ఆ చేతితోటి ఏ పల్ నుంచి చేయలేదు మీరు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది సో ఓ చేతికి లేడు ఒక ఆయన చెప్పాడు గ్లోవ్స్ వేసుకోవా నువ్వు పోనీ గ్లోవ్స్ వేసుకుంటే వేసుకున్న వాళ్ళు అంతే లేదు గ్లోవ్స్ వేసుకోకపోతే వేసుకోకు కానీ నడిచేప్పుడు ఫుట్పాత్ మీద నడిచేప్పుడు ఈ ఎలక్ట్రిక్ పోల్స్ అవే ఉంటాయి దేన్ని ముట్టుకోవద్దు అని చెప్పి ఎందుకంటే అప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ ఎలక్ట్రిక్ పోల్ ఫుట్పాత్ మీద వెళ్తుంటే ఎలక్ట్రిక్ పోల్ వచ్చిందనుకోండి ఆ ఎలక్ట్రిక్ పోల్ని నిలబెట్టడం కోసం వైర్ ఒక నెల పక్కన మోటు కింద పెడతారు ఓ వైరు ఉంటుంది దాన్ని నిలబెట్టే వైరు ఆ డాక్టర్ ఎలక్ట్రిసిటీ అది పట్టుకోవచ్చు మీరు వెళ్తూ అది అది పట్టుకున్నారనుకోండి ఇంక చేయి బయకు రాదు అది చేయి కనుక పడితే అది చేయి అప్పుడు నైన్ వన్ ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు సర్జికల్ టీము వాడు వచ్చి ఎరెస్ తీసే కోసి తీస్తారు చేయి చేయి అతుక్కుపోతుంది యూ కనక్ పులిట్ అవుట్ పుల్ అవుట్ చేస్తే ఫ్లష్ అంతా దానికి మీకు చేయి వస్తుంది ఉంటే అంత డేంజర్ పైకి ఎలా ఉంటుంది మామూలుగానే ఉంటుంది లోపల దాని లోపల కోల్డ్ అంత మైనస్ ఫార్టీ డిగ్రీస్ కోల్డ్లో ఎలా ఉంటుంది వైరు మామూలుగా కనపడుతుంది గూఢంగా ఇంత డేంజర్ ఉంటుంది అలాగ పరమాత్మ ఇక్కడ గూఢంగా ఉన్నాడు యశ సర్వేషు భూతేషు గూఢ ఆత్మ నా ప్రకాశత కనబడుటలేదు ఇం తమలో ఉన్న పరమేశ్వరుణ్ణి గుర్తించరు ఎదుటివాళ్ళలో ఉన్న పరమేశ్వరుణ్ణి గుర్తించరు ఎక్కడికో పోతూ ఉంటారు పరమేశ్వరుణ్ణి వెతకడం కోసం ఎక్కడికో పోతూ ఉంటారు పరమాత్మను మహాత్ముడిని వాళ్ళు ఆయన చపాతీ పెట్టుకున్నాడు తిందామని లోపలికి మంచినీళ్ళు తీసుకుందామని లోపలికి గదిలోకి వెళ్ళి తెచ్చుకున్న వాడికి ఈ చపాతీలో రెండు చపాతీలు ఉన్నాయి రెండో మూడో ఉన్నాయి ఓ చపాతీ కుక్క నోట కరిచి పట్టుకుపోతుంది ఇలా అయ్యో పాపం చపాతీకి చెట్ ఇది సబ్జీ పట్టుకున్నాడు సబ్జీ చెత్త పట్టుకుని దాని రకాలు పరిగెడుతున్నాడు ఇక్కడ అది తన తరువుకి వస్తున్నాడే కూడా ఆది పరిగెడుతుంది ఎవరో చూశారు కుక్క వెనకాల దొరకకెళ్తున్నారు ఏమిటా అది నేను ఇంక పరిగెత్తి ఇంకా కుక్కతో పరిగెత్తగలరా అది చాలా వేగంగా ఆగిపోయాడు ఆయాసరితో ఏమిటా కుక్క వెనకాల పరిగెత్తు ఏమిటి చపాతీ పట్టుకుపోయింది తప్ప సబ్జీ ఉజలేసి వెళ్ళిపోయింది కానీ సబ్జీ ఇద్దామని చెప్పేసి పట్టుకెళ్తున్నాను అని అంటారు అంటే కుక్కకి సబ్జీ ఇవ్వాలంటాం ఈశ్వరుడికి నైవేద్యం నైవేద్యం పెట్టేప్పుడు చపాతీ నైవేద్యం పెట్టి సబ్జీ లేకుండా చపాతీ నైవేద్యం పెడతారా అదే కాబట్టి ఆ రకంగా ఈ కథలు అలా ఉంటాయి ఇంకో కథ ఇవన్నీ ఏషవ సర్వేషు భూతేషు గూఢోత్పాద ప్రకాశతే ఉపయోగపడే కథ ఇంకో కథ మీరు విన్న కథ ఇది ఒక దేవుడు కళ్ళ కనబడి రేపు మీ ఇంటికి వస్తానని చెప్తాడు అవునండి అలంకారాలు చేసి భోజనం అంతా ఏర్పాటు చేసి నడిగ పెట్టుకుంటాడు ముందు బరిజ వస్తుంది దాన్ని కొట్టి పంపించేస్తాడు తర్వాత ముష్టివాడు వస్తాడు వాటిని తిట్టి పంపించేస్తాడు అయితే ముందు తిట్టు తర్వాత కొట్టడం అయిపోతుంది మళ్ళీ మొన్న రా రారు మళ్ళీ నిద్రపోతే కళ్ళ దేవుడు ఒకరు ఏమయ్యా నువ్వు వస్తావని నేను అక్కడ పంచపక్ష ప్రమాణాలు చేసి పెట్టాను నువ్వు రానే లేదంటే నేను వచ్చాను రెండుసార్లు వచ్చాను రా ఇంటికి ఒకసారి కాదు ఒకసారి పిచ్చి పంపించావు ఇంకోసారి కొట్టి పంపించామని చెప్పాడు అదే కథ నేను సంగ్రహంగా చెప్పేశాను ఒక అతను ఇది ఒక భక్తుడు ఇంట్లో మకాన్ని చేస్తున్నాడు చేసుకుంటే వరద వచ్చింది ఫ్లాష్ ఫ్లడ్స్ వరదలు వరదలు వస్తే వాళ్ళు వ్యాన్ తీసుకొచ్చి వరదలు వస్తున్నాయి వరదొస్తోంది ఈ ఏరియా మునిగిపోతుంది కాబట్టి గమ్ముని ఈ వ్యాన్లోకి ఎక్కేస్తే మిమ్మల్ని ఎత్తైన గ్రౌండ్కి తీసుకెళ్ళి అక్కడ ఒక మకావతి ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు అని వ్యాన్ పట్టుకొచ్చారు ఈ రెడ్ క్రాస్ వాళ్ళు ఈయన ఏమన్నాడంటే నేను దేవుడు భక్తుడిని ఈశ్వరుడు నన్ను కాపాడుతాడు అని అక్కడే కూర్చున్నాడు వీళ్ళు ఏ రావా పిచ్చివాడు లేదని ఒకసారి చెప్పారు వాళ్ళు వాళ్ళు ఇంకా అక్కడ ఉండరు కదా వెళ్ళిపోతున్నారు అందరినీ తీసుకుని ఆ వ్యాన్ వెళ్ళిపోయింది ఈ లోపల వరద వచ్చింది వరద ఈ మొత్తం అడుగు రూమ్ అంతా మునిగిపోయింది ఈయన ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి కూర్చున్నాడు అడుగునంతా మునిగిపోయింది ఈ లోపల బోటు వేసుకుని వచ్చారు మళ్ళీ రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చి ఫస్ట్ ఫ్లోర్ కిటికీ దగ్గర తట్టి ఎవరెదా ఉన్నారా ఆ అంటే నేను ఉన్నానన్నాడు ఈయన రాదా బోటేస్తా లేదు నన్ను ఈశ్వరుడే కాపాడతాడు అంటే ఇది ఎక్కడ సారా అంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా మిగతా వాళ్ళని కాపాడటం కోసం వాళ్ళు వెళ్ళిపోయారు ఈలో వరద ఇంకా పెరిగింది పెరిగితే వీడు పైన రూప్ మీద ఎక్కాడు రెండో రూమ్ కూడా మునిగిపోతాయి అప్పుడు హెలికాప్టర్ నుంచి హెలికాప్టర్ అక్కడ యుఎస్లో అలా అలా రక్షిస్తారు అన్ని రకాలుగానూ రక్షిస్తారు హెలికాప్టర్ నుంచి ఒక బకెట్తో సహా హెలికాప్టర్ వచ్చింది వీళ్ళు చూశారు వాళ్ళ దూరం నుంచి ఎవడైనా మిగిలిపోయాడేమో రక్షించడం కోసం హెలికాప్టర్ వచ్చి ఆ బకెట్లు వేసి రా ఎక్కువ ధరలో కూర్చో ఇంకా హెలికాప్టర్ తోటి పికప్ చేయాల్సిందే ఇంక వేరే మార్గం లేదు అని చెప్పేసి వస్తే నేను రాను నన్ను ఈశ్వర్ ఆ హెలికాప్టర్ బకెట్లో ఒకటి ఉంటాడు వాడు వస్తాడు కిందకి వీడిని తీసుకెళ్ళి బకెట్లో కూర్చోబెట్టాను రా దిగిరికి రాన్ను బకెట్లో కూర్చోబెడతాను పైకి హెలికాప్టర్లో వెళ్ళచ్చాడు లేదా రాను ఈశ్వరుడే వస్తాడు నన్ను రక్షిస్తాడు అయిపోయాడు వీడు మునిగిపోయి చచ్చిపోయాడు అప్పుడు ఏదో మొత్తానికి ఈశ్వరుని అడిగాడు ఏమయ్య నువ్వే రక్షిస్తావని నేను నువ్వు నమ్ముకున్నాను నువ్వు రానిలేదు ఏమిటో రాకపోవడం ఏమిట్రా మూడు సార్లు వచ్చాను నీ కోసం నువ్వు వచ్చినప్పుడల్లా నన్ను కాదని తోసేసావు మూడుసార్లు వచ్చాను ఓసారేమో వ్యాన్ రెండోసారి బోటు పట్టుకొచ్చాను మూడోసారి హెలికాప్టరే పట్టుకొచ్చాను నీ కోసం మూడు సార్లు నువ్వు రిజెక్ట్ చేసావు కాబట్టి నువ్వు నశించిపోయావు ఈశ్వరు అది ఇవన్నీ కథలు దేశ సర్వేషు భూతేషు గూఢ ఆత్మ న ప్రకాశతే కబీర్ దాస్ కూడా చెప్పాడు మోకో కహా ఢూంధేరే బందే బందే అంటే ఏమిటండి ఓరి వెరివాడానా అయితే మిత్రుడానో చాలా బాగుంటుంది ఈ పాట నన్ను నువ్వు ఎక్కడ వెతుకుతావురా మైతో తేరే పాస్మే నేను నీకు చాలా దగ్గరగా ఉన్నా నా కాశీమే నా కబ్బర్మే కాబామే నా కాశీమే అవి ఆయన పాట రామస్వామి గారు నా కాశీమే నా కాబామే కాశీలో లేను కాబాలో లేను కబీర్ కదా మైతో తేరే పాస్మే అని చాలా బాగా చెప్తారు నా మందిర్మే నా మస్జిద్మే మైతో తేరే పాస్మే అని ఫైనల్గా ఏం చెప్తాడంటే మైతో తేరే విశ్వాసమే అంటాడు అంటే నీ హృదయంలో ఉన్న చైతన్య విశ్వాసం అంటే చైతన్యము అని అర్థం ఈ చైతన్య స్వరూపంలో నేను ఉన్నాను అని కబీర్దాసు చాలా గొప్పగా చెప్తారు వీళ్ళందరూ రూపంలో అంటే ఈశ్వరుడు తన హృదయంలో ఉంటాడు దీంట్లో ఎక్కడొస్తుందంటే మీరు ఒక మనిషి ఒక చోట తప్పిపోయేదనుకోండి మీరు అక్కడ వెతకుండా మొదటి చోట వెతుకుతుంటు అంటే మీకు దొరకడం రాంగ్ ప్లేస్లో వెతుకుతుంటే మీరు వెతికి ఎఫర్ట్ని బట్టి దొరకడం తెలివిగా వెతకాలి మూర్ఖంగా వెతకూడదు తెలివిగా వెతకాలి అంటే ఎక్కడుంటాడు అని ఆను పాలు వెతకాలి అంతేకాని మూర్ఖంగా బస్సులు రైళ్ళు కార్లు వచ్చేసి వెతికేయడం కాదు కాబట్టి హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు ఈశ్వరుడు అక్కడ వెతుక్కోవాలి హృదయ కుహల మధ్యే కేవలం బ్రహ్మమాత్రం కేవలం అంటే అద్వయం అనర్థం కేవలం అంటే కేవలము అని కాదు అద్వయం అనర్థం బ్రహ్మ హృదయ బ్రహ్మమాత్రం బ్రహ్మ ఉన్నాడు జీవుడు నో బ్రహ్మమాత్రం హృదయపుహద మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం మరి నేను నేను అని వీడి మాట ఏమిటి హి అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి ప్రతిరూపో బూవ రూపం రూపం ప్రతిరూపో బూవ అహం అహం అని ఆ బ్రహ్మే పలుకుతున్నాడు ఇందాక చెప్పాను కదా నామాన్ని కృత్వాభివదను యదాస్తే అభివదన్ అంటే అహం అహం నేను నేను అని పలుకుతున్నాడు కాకి కా కా అని అంటే అర్థం నేను నేను అంటుందన్నమాట కోకిల కుహు ఉందంటే నేను అంటుంది నేనున్నాను విషయావా అంటుంది నేను ఆ నేను కుహులాగా వినపడుతుంది కుక్క భౌభో అంటే అది కూడా నేనే మనిషి నేను నేను అంటాడు తెలుగు వాడైతే కర్ణాటక వాడైతే నాను నాను అంటాడు హిందీ వాడైతే మాయ్ మాయ్ అంటాడు దాంట్లో కూడా తేడా ఉంది చూశారు కదా కాబట్టి అభివద్ధం ఇన్ని రకాలుగా ఇన్ని భాషల్లో పలుకుతో ఆ దేవుడే ఉన్నాడు అని అర్థం కాబట్టి ఆత్మరూప జీవుడికి ఈశ్వరుడికి అభేదాన్ని ఈ వాక్యాలన్నీ చెప్తున్నాయి ఇత్యాద్యా సర్వశ్రుతి బ్రహ్మణి ఆత్మశబ్ద ప్రయోగా ఆత్మశబ్ద ప్రత్యగాత్మాభిధాయకత్వా ఇవన్నీ హేతువులు ఇది ఒక హేతువు మీరు ఏ మంత్రాన్ని తీసుకోండి ఉపనిషత్తులు ఎన్ని శృతులు ఉంటే అన్నింటిలోనూ బ్రహ్మ ఎందు ఆత్మశబ్ద ప్రయోగం చేస్తారు బ్రహ్మని ఆత్మశబ్ద ప్రయోగాలు అలాగంటే బ్రహ్మ విదాత్మోతి పరం ప్రదేశాభ్యుక్త బ్రహ్మ తెలుసుకుంటే మోక్షాన్ని పొందుతాడు ఆ బ్రహ్మ గురించి ఒక మంత్రం ఉంది ఏమిటా మంత్రం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ బ్రహ్మ తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలో చెప్పాలి కదా ఏమిటో చెప్పాలి లక్షణం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ మరి తెలుసుకున్న వాడికి మోక్షం వస్తుందన్నారు కదా పరం ఆత్మో ఆ మోక్షం ఏమిటి యో వేదనిహితంగుహాయాం పరమే యోమన్ సోష్ణుతే సర్వాన్ కమాం సహ బ్రహ్మణా విపశ్చితేతి అది మోక్షం ఆ తెలుసుకున్నవాడు బ్రహ్మ బ్రహ్మాణ బ్రహ్మ బ్రహ్మణ అంటే బ్రహ్మరూపేణ ఇత్యర్థ ఇంభ బహులక్షణ తృతీయా కాబట్టి వాడికి మోక్షాన్ని పొందును అని చెప్పారు ఇది మంత్రమైంది వెంటనే పక్క ఇంతవరకు టాపిక్ ఏమిటి బ్రహ్మ బ్రహ్మ లక్షణం బ్రహ్మ బ్రహ్మని తెలుసుకుంటే మోక్షం ఆ మోక్షం ఎలా ఉంటుందో కూడా చెప్పి వెంటనే ఏం చెప్పారు తస్మాద్ ఏ తస్మాత్మన ఆకాశ సంభూత ఆ ఈ ఆత్మనుండి ఆ అంటే దేనిని తెలుసుకుంటే మోక్షం వస్తుందో ఈ అంటే ఈ సత్యజ్ఞానానంత లక్షణమైన ఆత్మన ఆత్మనుండి ఆత్మేమిటి బ్రహ్మ కదా అది బ్రహ్మ బ్రహ్మ అని చెప్పి మళ్ళీ ఆత్మ ఉంటున్నారు ఏమిటి అంటే ఆత్మ బ్రహ్మనే ఆత్మశబ్ద ప్రయోగ బ్రహ్మ అనే అర్థంలో ఆత్మశబ్దాన్ని ప్రయోగిస్తారు ఇప్పుడు ఇది ఎలాగంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఇంటి దగ్గర ఉదయం ఎనిమిది ఎన్నికి బయలుదేరారు కారులో బయలుదేరారు ఆ ముందు వెనుక ఆయనకి సెక్యూరిటీ ఉంది సరిగ్గా ఎందు అయ్యేప్పటికీ ఆ పార్లమెంటు లో మన్మోహన్ సింగ్ జీ ప్రవేశిస్తూ కనపడ్డారు అన్నారనుకోండి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వేరును మన్మోహన్ సింగ్ జీ వేరవుతారా ఎవరు ఆ మన్మోహన్ సింగ్ ఆ ఈ మన్మోహన్ సింగ్ గారు లోపలికి ప్రవేశిస్తున్నారు ఆ ఈ అంటే అర్థం ఏంటి ఆ అంటే ఎనిమిదింటికి ఇంటి దగ్గర బయలుదేరినా ఈ అంటే ఇటువంటి సెక్యూరిటీ అంతతో కలిసి వచ్చిన మన్మోహన్ సింగ్ జీ అంటే ప్రైమ్ మినిస్టర్ గారే ఉతాను తప్ప పైవాడేవడోడుగా కాబట్టి బ్రహ్మయందు ఆత్మశబ్ద ప్రయోగం చేశారు ఆత్మ అనే పదాన్ని బ్రహ్మ అనే అర్థంలో వాడుతూ వచ్చారు పోనీ వాడినివ్వండి ఆత్మ అంటే బ్రహ్మైతే అవనివ్వండి దానివల్ల మీకేమిటి కలిసి వచ్చింది అంటే ఆత్మశబ్దస్ చే ప్రత్యేక ఆత్మాభిధాయకత్వా కాబట్టి మీకు సంస్కృతం తెలుసుంటే ఆత్మ అంటే ఒక వ్యక్తి యొక్క అంతరతమైన స్వరూపము దాన్ని ఆత్మ అంటారు వ్యక్తి యొక్క అంతరతమైన స్వరూపము ఇప్పుడు జీడి గింజ ఉంటుందనుకోండి జీడి జీడికాయ జీడికాయని కాజు అంటే చాలా రుచిగా ఉంటుందో నోట్లో పెట్టుకుని తినేసేరు దాన్ని నిప్పుల్లో వేస్తారు శోధన చేస్తారు దాన్ని నిప్పుల్లో వేసి ఆ తర్వాత దాన్ని పగల కొడతారు ఈరోజు చుట్టుతో దుంతుతో కొడతారు కొడితే లోపల నుంచి గింజ వస్తుంది ఆ గింజను మళ్ళీ పగలు కొడతారు ఆ లోపల కాజు అది నోట్లో వేసుకుంటారు అంతరతమానికి పోవాలి అప్పుడు అది కాజు అవుతుంది అయితే పైన ఉన్నది నోట్లో పెట్టుకున్నారు నోరు పొక్కులు పొక్కుతుంది అలాగే ఆత్మ అంటే దేహం ఆత్మ అంటే ఏదో జీడికాయని నోట్లో పెట్టుకున్నట్టు దేహం ఆత్మ కాదు లోపలికి పోవాలి కొంచెం తపస్సు అది చేయాలి ఆత్మవిచారం బాగా చేయాలి చేసి బాగా లోతుల కంటే వెళ్తే అక్కడ శుద్ధ చైతన్యం అనుభవానికి వస్తుంది అది పరమాత్మ దాన్ని ప్రత్యేగాత్మ అంటారు కాబట్టి ఆత్మశుద్ధాన్ని వ్యక్తి యొక్క బాహ్య నామరూపాలు కాకో కాకుండా నామరూపాలని తిరస్కరించి వ్యక్తి యొక్క అంతరతమైన స్వరూపంలోకి వెళితే దాన్ని ప్రత్యేకాత్మ అంటారు ఆ అర్థంలో ఆత్మశబ్దాన్ని ప్రయోగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు తెలిసిపోయింది ఆత్మ అంటే బ్రహ్మ ఆత్మ అంటే అంతరతమైన స్వరూపము అంటే వ్యక్తి యొక్క స్వరూపము అంతరతమైన స్వరూపము వరబ్రహ్మయే అది మనకి తెలిసిపోతారు తర్వాత అంతరాత్మ ఉంది నా అంతరాత్మని తెలుసు అంటారు మీలో చూసుకుంటారు అంతరాత్మ అంటే ఎవరన్నా మీరా లేకపోతే ఇంకోహాలు ఎవరు మీరే అంతరాత్మ అంటే మీ లోపల ఉండే స్వరూపము అని అర్థం అంతరాత్మ అదిగో యషభూ సర్వభూత అంతరాత్మా ఇది శృతే అని కూడా శృతి చెప్తోంది ఏమని యశ అంటే పరమేశ్వరుడు సర్వభూత అంతరాత్మ ఇప్పుడు మీరు అంతరాత్మ దగ్గరికి వెళ్ళాలి నేను ఇవ్వ డ్రెస్సు వేసుకున్నాను అంటే అది దేవుడు కాదు నేను ఈ పండితుడను ఈ స్కాలర్ని అంటే దేవుడు కాదు నేను ఈ ధని కూడాను దేవుడు కాదు ఈ బాహ్యమైన నామరూపాలన్నీ విడిచిపెట్టే నేను తండ్రిని కొడుకునే దేవుడు కాదు ఇవన్నీ విడిచిపెట్టే అంతరాత్మ దగ్గరికి పోవాలి అంతరాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇవన్నీ విడిచిపెట్టాలండి శుద్ధ చైతన్యం దగ్గరికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఆ అంతరాత్మ మీయందు నాయందు సకల ప్రాణుల యందు ఒక్కటియే అదియే దేవుడు ఏష సర్వభూతాంతరాత్మ అని కూడా శృతులు చెప్తున్నాయి రేపు క్లాస్లో కూర్చున్నాం ఓం పూర్ణ నమదస్ పూర్ణం పూర్ణ పూర్ణ